జగత్తు అలా వాడు దేహంలోనే ఉన్నాడు దేహిగా ఉన్నాడు శరీరంలోనే ఉన్నాడు శరీరిగా ఉన్నాడు తత్వత పరమాత్మ ఉన్నాడు ఉండుట మాత్రమే ఉంది వాడికి ఇప్పుడు వాడికి గోచరించటం అనుకోవడం ఈ రెండు పనులు లేవు ఈ రెండు పనుల్లో ఏదో ఒక పనిని మొట్టమొట్టని నివర్తించాలి అది నివర్తించాలి అనుకోవడం అనే పనిని నివర్తించాలి మొట్టమొదటి అది నివర్తించేస్తే నిదానంగా స్వరూప జ్ఞాన నిష్టను పొందుతాడు పొందితే తదుపరి బ్రహ్మజ్ఞాన నిష్ట బ్రహ్మనిష్ట కలిగినప్పుడు ఈ గోచరించేది కూడా లేకుండా పోదు సో గోచరించేది లేదు అనుకునేది లేదు తాంతానుగా ఉన్నాడు ఈ తాంతానుగా ఉన్నవాడేవడ వాడు బ్రహ్మము వాడు తత్ వాడు సత్ చూడండి అక్కడెక్కడ తం శబ్దం లేదు ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మం మనకి వేదం అందించినటువంటి గొప్ప సూత్రం ఏదైనా ఎవరైనా ఏమైనా అనుకోవాలంటే ఏమనుకోమన్నారు హరిహి ఓం తత్సత్ హరి ఓం తత్సత్ నీ లక్ష్యం ఎప్పుడు తత్ సత్ ఎందుకని ఆ జ్ఞానంగా ఉన్నది ఆసత్తే చైతన్యంగా ఉన్నది ఆసత్తే ప్రకాశంగా ఉన్నది ఆసత్తే ఆనందంగా కూడా ఉన్నది వ్యవహరించటం లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ సత్తుకి వ్యవహారం లేదు అందుకని కేవల సన్మాత్ర జ్ఞానస్వరూపుడు మన లక్షణం ఏంటి నిర్విషయ నిర్విశేష చిన్మాత్ర సన్మాత్ర ఈ నడకను నేర్చుకోవాలన్నమాట మొట్టమొదటి మనం ఎట్లా ఉన్నాం విషయాలతో కూడుకుని నిర్విషయం అవ్వాలి తర్వాత ఎలా ఉన్నాం విశేషాలతో కూడుకుని నిర్విశేషం అవ్వాలి తర్వాత ఏంటో కూడుకుని ఉన్నాం చిన్మాత్రతో కూడుకుని ఉన్నాం అదేం చేయాలి సత్తి కింద నిలక నిలపాలి దాని సత్తి నిలిపి అప్పుడు చిన్మాత్ర కూడా పోయింది సన్మాత్ర మాత్రా స్పర్శాస్తు క అన్న శ్లోకాన్ని కేవలం ఇంద్రియాలకు మాత్రమే అన్వయం చేయడం సరైన పద్ధతి కాదన్నమాట భగవద్గీతను అన్వయం చేసేటప్పుడు అందుకే మాత్ర స్పర్శాస్తుక అవుతాయి అంటే రెండే మాత్రలు ఉన్నాయి చెన్మాత్ర సన్మాత్ర ఇక్కడ అన్వయం చేయాలి దాన్ని ఆ సన్మాత్ర చెన్మాత్రగా కదలటం అనే కదలిక వలన సృష్టి అంతా వచ్చేసింది సన్మాత్ర సన్మాత్రగానే ఉన్నప్పుడు ఏ సృష్టి రాలేదు ఎందుకని సంభోదా దేవకార్య సముజత